అలాంటివి అలాంటివి వేస్ట్ ఎప్పుడు ఆ రకమైన యాంత్రికత రకాంగతమైన వచ్చేటువంటి సందర్భాన్ని గుర్తుపట్టి దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు పూర్ణమ శివయాన్ని పెడితే ఏమైనట్టు అది లాభం లేదు కాబట్టి కేపరి కార్డులు బంధు పెట్టాలి పూర్ణమ శివాన్ని నేను అంటా అంటే కనీసం రెండుసార్లైనా మూడు సార్లైనా ఈశ్వర భావన ఉంటుంది కనీసం పేపరికార్జునంటే మీకేం వస్తుంది కాబట్టి పేపరికార్జలు వినియోగించి పద్ధతి ఇలా కాదు సో ఈశ్వర భావన ఇప్పుడు మీరు సంగీతం వింటున్నారనుకోండి ఒక పెద్ద సంగీత విద్వాంసులు ఉన్నారు బ్రోచేవారెవరుగా రామ కేర్తలు గరాజ్ అని చెప్తున్నాను ముప్పై నిమిషాలు పాడారు ముప్పై నిమిషాల్లో మధ్యలో సరిగమ సరిగమీ చాలా వస్తువులు ఘన వేద వేద పండితులు ఘన చెప్పినట్టుగా చెప్తారు అదంతా తర్వాత మధ్యలో వీణ వయలిన్ ఇంతా కలిపి థర్టీ పాడారు నేను ప్రశ్న అడిగాను ఈ థర్టీ మినిట్స్ లో హే రామా నేను ఈ సంసారం అనే సముద్రాన్ని నా నా ఏదైనా నా వల్ల అయితే కాదు నువ్వు తప్ప నన్ను రక్షించి వాడు లేడయ్యా అనే ఆ దీనత్వం ఆ శరణాగతి భావన ఆ సెన్స్ ఆఫ్ సరెండర్ హౌ మెనీ టైమ్స్ డి ఫైడ్ ఇన్ థర్టీ మినిట్స్ అని అడిగితే ఆయన అబ్బే అసలు దానికి అవకాశం ఎక్కడుందండి ఎంతసేపు రాగం తానం పల్లవి అవి చూసుకోవడంతో మధ్యలో సరిగ్గా పడుతుందో లేదా వైలన్ సరిగా పడుతుందో లేదా ఈ ఘన ఘనం ఉంటుంది మధ్యలో స్వస్వ రీ రీ రీ కంటే దాంతో ఘనం ఉంటుంది ఈ ఘనం ఇంతప్పుడు ఘనం ఉంటుంది ఆ ఘన అయిన తర్వాత బ్రోచేవా అని మీరు గమనించారా పూర్తిగా అండవు బ్రోచేవారు ఎవరు కాని పూర్తి రామా అండవు ఆ ఘనంతా చెప్పి చెప్పి నా పొప్ప చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి బ్రోచేవా అని ఆపేస్తాడు అప్పుడు రాయసం వచ్చేసి ఆపేస్తాడు ఆ ఘనలో ఏముందండి ఘన కాదండి ముఖ్యం ఆ ఘన చిగురున బ్రోచేవారెవరురా రామా అరే పాయింట్ దట్ ఈస్ ది పాయింట్ కాబట్టి సంగీతం కూడా భగవదాకారంగా ఉందా యు హు హంగీతము భగవదా మనస్సుని భగవదాకారం చేసుకోవడం కోసం వచ్చింది అది సంగీతాన్ని ఒక విషయ భోగం కింద మీరు కన్వర్ట్ చేయకూడదు ఇంద్రియ సుఖము వినోదము దట్ ఈర్పస్ వినోదం కోసం కాదు సంగీతం నన్ను అడిగితే మీకు వినోదమే కావాలనుకుంటే చక్కగా మైకేల్ జాక్సన్లో లేకపోతే ఇంకా అడిగితే మంచి పాట తెలుగు సినిమా పాట బ్రహ్మాండంగా ఉంటుంది ెటర్ హ్యావ్ ది వినోదంగా బ్రోచేవారెవరుగా దాన్ని మాత్రమే డిస్టర్బ్ చేయొచ్చు దాన్ని అట్టు పెట్టుకోవచ్చు అది కూడా మీరు వినోదంలోకి మార్చేస్తే నవ్ యూ హ్యావ్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్ ఎల్స్ ఆ పొరపాటు చేయకూడదు సో ఇప్పుడు మీరు పూజ గదిలో కూడా మీరు రాక్ మ్యూజిక్ పెట్టేస్తే ఇంకేం మిగిలిందండి ఇంట్లోనూ అదేవిధంగా ఈశ్వరుణ్ణి భావన చేసే అవకాశము సంగీతం అక్కడ వినోదాన్ని విలాసాన్ని ఇది తీసుకురావద్దు అలాగే డ్యాన్స్ ఆ డ్యాన్స్ మంచి బాగుంది అమ్మాయి బాగానే డ్యాన్స్ చేస్తుంది ఎలాంటి పాయింట్ సో ఈశ్వర భావన కాబట్టి ఈశ్వర భావనతోటి హృదయము నిండుక దాని కొరటే మనం దేవాలయానికి వెళ్తాం కాబట్టి ఈ బే దాని కొరకే త్యాగరాజస్వామి యొక్క సంగీతం ఇవ్వాలండి ఇంకా దేనికి ఇంక మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదు సెకండరీ దానికి ప్రైమరీ పర్పస్ ఆఫ్ మ్యూజిక్ కాబట్టి ఈ విధంగా అటువంటి అభిమిలేషన్ అలాగా బ్రోచేవారు ఎవరువారు రామా అనేప్పటికీ రావాలి భక్తి భావనతోటి మనం రావట్లేదు అంటే నీ హృదయం ఇంకా పరిపక్వం కాలేదు ఆ ఆర్ద్రత నీకు రాలేదు హృదయంలో అప్పుడు సో అలాగంటే ఆర్ద్రతతో భగవద్భావనతో హృదయము నిండినట్లయితే ఆ హృదయంలో జ్ఞానదీపము చక్కగా వెళ్ళుతుంది మావనాభినవేశ తర్వాత ఈ భాష్యం చాలా గొప్ప భాష్యం అండి ఎలాగంటే భాష్యం ఇంకా మీకు ఎక్కడా ప్రపంచం ఎక్కడా ఉండదు అందాము బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తినా దీపానికి వర్తి వర్తి అంటే ఒత్తి అంటారు తెలుగుదా ప్రకృతి వికృతి విన్నారా తెలుగు తెలుగు పరిశ్రమ పూర్వం చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నది ప్రకృతి వికృతి ఇంకా ఇప్పటికీ ఉందా మీరందరూ ఎరుగుదరు ప్రకృతి వికృతి మా ఒక మార్క్ ప్రకృతి ఈ త్రింది వాటిలో మూడింటికి వికృతులను వ్రాయుము ఐదిస్తారు ఈ త్రింది వాటిలో మూడింటికి ప్రకృతులను వ్రాయుము వ్రాయుము ఐదిస్తారు సో నేను ప్రకృతి చెప్తాను మీరు వికృతి చెప్పండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ దేవుడు ప్రకృతి ప్రకృతి చెప్పండి దెయ్యం దయ్యము దయ్యం లేదన్నా కాబట్టి దెయ్యం అంటే ఇదొకటి ఇదే ఒకటవని గురించి ఆశ్చర్యపో దెయ్యం అనేవాడు ఇదే అదే నాలుగు మోముల దెయ్యము అంటాడు చెక్కన్నగారు బ్రహ్మదేవుడు వెళ్ళడానికి నాలుగు మోముల దెయ్యము అనేదో పద్యం రాసేడా సో అలాగే ధన్యము ధన్యము ధంధ్యము సంస్కృతం అనేది తెలుగుది చాలా గుర్తు తప్పవచ్చు కూడాను తెలుగు పండితులైనా చెప్పాల్సి ఉంటుంది సో అదేవిధంగా వర్తి వర్తి రేపపోయి వర్తి ఓ కాదు వా వర్తి వత్తి సో వర్తి ప్రకృతి వత్తి వికృతి అర్థం ఒకటి ఒత్తులు సో దూత్తో చేస్తారు వత్తి కాబట్టి దీపానికి వత్తి ఉండాలి ఇక్కడ వత్తి ఏమిటంటే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే చక్కగా పనిచేసే బుద్ధికి ప్రజ్ఞ అని పేరు అంటే మంచి సంస్కారములతో కూడిన బుద్ధికి ప్రజ్ఞ అనిపేరు మంచి సంస్కారాలు ఉంటాయి ఆ బుద్ధికి ప్రజ్ఞ అనిపారు ఎవరైనా వీధిలోకి బిక్షగాలు వచ్చాడు అనుకోండి అరే వాడికి ఒక రూపాయి ఇచ్చి పంపించండి ఓ పండించి పంపించండి అన్నాడనుకోండి వీడికి మంచి సంస్కారం వీడి బుద్ధిలో మంచి సంస్కారం ఉంటుంది అదే ఎవడన్నా వాడు వాడిని వాడిని తగిలి కనపుచ్చుకుని అన్నాడనుకోండి సంస్కారం సరిగ్గా లేదు కాబట్టి బుద్ధి మీకు దృష్టాంతం చెప్పాలి మంచి సంస్కారము ఉంటాయి ఈ రోజు పుట్టినరోజు అనుకోండి పిల్లవాడిది అదే పిల్లవాడు పుట్టినరోజు చూడండి ఇక్కడ పాపం చేద పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ మిఠాయిలు పెంచు పెట్టుంటరా బేద పిల్లలకి మిఠాయిలు పెంచుకుంటుండరా అన్నారనుకోండి అది మంచి సంస్కారం అదే పుట్టినరోజు పార్టీ వేయండి రోడ్డు మీద ట్రాఫిక్ అడ్డు ఓ పండ్లు వేసేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చికెన్ బిర్యానీ చేయించి పార్టీ చేయరా అన్నారనుకోండి తప్పు సంస్కారం కాబట్టి మంచి సంస్కారములతో కూడిన బుద్ధి ఏది కలదో అది ఆ బుద్ధికి అదే భక్తి ఇక్కడ సంస్కారములు ఎటువంటివి ఈశ్వరుణ్ణి చేరుకునే సాధనకు చెందిన సంస్కారములు ఈశ్వరుణ్ణి మనం చేరుకోవాలి దానికి సాధన ఏమిటి శ్రవణము మననము నిధుధ్యాసనము శ్రవణ మన యధిధ్యాసనాలు చేయాలి మనము అనే సంస్కారం వాడికి ఉండాలి శాస్త్రమును శ్రవణం చేయాలి అనే సంస్కారం ఉండాలి జనులకు వినోదం కావాలి కానీ శ్రవణం అక్కర్లా వినోదం కావాలి అందుకోసం ఏం చేయాలి ఇప్పుడు నాలంట పుట్టిగాడు ఇటు ఆడియన్స్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి కొంత వినోదం పెట్టాలి వినోదం పెట్టాలంటే ఏం చేయాలి విషయం చెప్తే వినోదం ఉండదు బుద్ధికి పదును పెట్టి దాంట్లో వినోదం ఏముంటుంది కాబట్టి ఏదైనా వినోదం కావాలంటే ఏం చేయాలి ఏదైనా పాట పాడాలి అదే నేను పాట పాడితే పాతారు జనం మరి అలాగా పక్కన ఆర్కెస్ట్రాను తబలాను వైలీన్ పెట్టుబడి చేయడం ఇలాంటిది ఏదో చేయాలి అలాంటివి చేయకూడదు అది శ్రవణం అవదు ఆర్కెస్ట్రాలు తబలాలు పెడితే వినోదం అవుతుంది కానీ శ్రవణం ఎలా అవుతుందండి ఆర్కెస్ట్రా పెట్టి కథ చెప్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ సో దానివల్ల నర్వ్స్ కొంచెం సూడ్ అవుతాయి కొంచెం ఆ ఎక్సైట్మెంట్ తగ్గుతుంది కొంచెం మనస్సుకి కొంత ఉల్లాసంగా కలిగి సాయంకాలం పూట కొంచెం చల్లబాటుని కొంత కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళినట్టు అవుతుంది తప్ప విజ్ఞానమే వస్తుంది కాబట్టి సాధనము అంటే ఈ వినోద కార్యక్రమం సాధనం కాదు డ్యాన్స్ ప్రోగ్రాం చూసేవంటే అది సాధనం ఎలా అవుతుంది డ్యాన్స్లో భక్తు ఉంటే ప్రాబబ్లీ యూ కెన్ టేక్ ఇట్ దట్ వే ఐఎమ్ నాట్ షూర్ ఒక అలాంటిది ఉంటే మొత్తానికి శ్రవణము మనం వేదాంతులం మనకి ఇవన్నీ మనకి శాస్త్ర శ్రవణము మననము విద్యుత్ శాసనము న్యూయార్క్ లో వాళ్ళు నిన్ను అరంగేత్రం పిలిచారు నేను ఇంతకుముందు చెప్పాను అంటే నేనున్నాను అరంగేత్రం ఎందుకండి నేను రాను నాకు ఖాళీ ఖాళీగా ఉన్నాను ఏమో అది వేరే సంగతి ఐఎమ్ నాట్ కమింగ్ అంటే ముందు ఆఫీస్ లో అడిగారు స్వామిజీ ఖాళీగా ఉన్నాడు ఖాళీగానే ఉన్నాడని చెప్పారు వాళ్ళు నా దగ్గరికి ఇన్విటేషన్ మొత్తకొస్తే ఐఎమ్ నాట్ కమింగ్ Ananda, Ananda, an, an, he has a very genuine doubt. You came from India to encourage Indian community. And Arangatram is uh, our culture. And uh, you are a swami. You, you, it is your duty to encourage Indian community and our culture. So you come, Ananda. No, no, no, no, no, I don't think so. I don't look at it like that. I did not come to encourage Indian community and Indian culture. నన్ను మీరు ఎందుకు వచ్చారండి అంటే చూడండి శ్రవణ మననములని ఒకటి ఉంది అది మీకు అనుభవంలో లేని సమాచారం మీరు కూడా నేర్చుకోవాలి దానికి ఇండియన్స్ కానక్కర్లా మానవ మాతృలందరికీ దాని మీద అధికారం ఉంటుంది మీరు ఎప్పుడైనా క్లాస్కి వచ్చి చూస్తూ తెలుస్తుంది ఇండియన్సే కాదు అందరూ ఉంటారు వైట్స్ ఉంటారు బ్లాక్స్ ఉంటారు లటీనోస్ ఉంటారు అంటే ఉంటారు అందరూ ఉంటారు అక్కడ భగవద్గీత ఉపనిషత్తులు అటువంటి దట్ ఈస్ ది జాబ్ అంతేగాని అరంగేట్రమ్ ఇది ఒక నాకు ఒక డ్యూటీ కాదు ఐ మే డూ ఇట్ బట్ ఇట్ ఈజ్ నాట్ మై డ్యూటీ సో డోంట్ పుట్ దట్ కైండ్ అఫ్ థింగ్ అన్ మీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ అని నేను చెప్పాను సో సమాజంలో ఒక స్థితి ఎలా నిర్మాణం అవుతుందంటే ధర్మం అంటే ఏంటి అరంగేట్రమ్ అదే ధర్మం అంటే ఇట్ ఈజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ am <laughs> sorry in disguise i am not know can't so cabaret sadhana dance yedu drama yedu music yedu is it a sadhana yes keep it not it is not a sadhana entertainment you may give it up it is partly be partly that 50 50 50-50 అంటారు గోల్ పడిందా లేదా అని అడిగారు ఫుట్బాల్ గోల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మరి యుసైడ్ నేనైతే గివ్ అప్ అంటాను ఈ ఫిఫ్టీ కూడా మనకు అక్క కాబట్టి సాధన సో ఎటువంటి సాధన బ్రహ్మచర్య ఆది సాధన సంస్కార వత్ ప్రజ్ఞావర్తిన బ్రహ్మచారి ఉన్నాడు బ్రహ్మచర్య ధర్మములను నేను పాటించవలను బ్రహ్మచర్య బ్రహ్మచారి యొక్క ధర్మం ఏమిటి అధ్యయనము ప్రేమ దోమ ఇలాంటి కబుర్లు చెప్పకుండా అధ్యయనము గృహస్థ ఆది శబ్దం గృహస్థ తీసుకోండి గృహస్థ ధర్మం ఏమిటి పిల్లలు భర్త ప్రేమగా ఉండడము వాళ్ళకు కావాల్సిన సహాయాన్ని సేవని చేస్తూ ఉండడము పరస్పరము ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయటము దేవపితృ కార్యములను చేయుట ఇలాగ గృహస్థ ధర్మాలు ట్యాక్స్లు కట్టడము ఎగకొట్టకుండా అదే గృహస్థ ధర్మం ట్యాక్స్ కట్టడం స్మృతికారులు ట్యాక్స్ మీద అంత ఫోకస్ పెట్టారు వాళ్ళు ఎంత ఎక్కువ ఫోకస్ పెట్టారో మన అంత తక్కువ ట్యాక్స్ కట్టడానికి అలవాటు పడి ఉంటారు బ్యాడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ కట్టడం కూడా గృహస్థ యొక్క ధర్మం సో ఈ విధంగా మరి గృహస్థ ధర్మము ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనం సాధనని కొనసాగించాలి సో ఆ విధంగా ఆది శబ్దం చేయాలి అలాగే వానప్రస్థ ధర్మము సన్యాసి ధర్మము సో ఈ ధర్మములను ఆచరిస్తూ శ్రవణమన నిధ్యాసనములనే సాధనములను నిలబెట్టుకుంటూ ఉండాలి అటువంటి సంస్కారములతో ఈ సాధనకు చెందిన సంస్కారములతో నిండిన బుద్ధి దానికి ప్రజ్ఞ అని పేరు అటువంటి ప్రజ్ఞయే ఆ దీపమును వెలిగించేటువంటి వక్తి విరక్తాంతఃకరణాధారేణ ఇక దీపానికి అడుగున బేస్ ఉంటుంది బేస్ని తెలుగులో ఏమంటారు దిమ్మే అంటారా అది బేస్ దిమ్మే సో ఆ బేస్ ఉండాలి బేస్ లేకపోతే దీపం నూనె దేంట్లో పోస్తారు ఒత్తిడి దేంట్లో పెడతారు ఆ బేస్ ఉండాలి ఏమిటండి బేస్ చాలా చక్కగా చెప్పారు శంకరులు ఏదో ఒక రూపకం ఏదో ఒక ఇమేజరీ ఇవ్వడం కాదు పర్ఫెక్ట్ ఇమేజరీ బేస్ ఏమిటంటే అంటే ఈ జ్ఞాన దీపానికి బేస్ ఫౌండేషన్ ఏమిటో తెలుసిన వైరాగ్యముతో నిండిన అంతఃకరణము వైరాగ్యము చాలా చాలా ముఖ్యం వైరాగ్యము అంటే సంపదలను ప్రోగు చేయుట దాని ఎందు వెనక్కి ఈ సంపదలను ప్రోగు చేయుట అనే కార్యక్రమానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి క్రమంగా ఇఫ్ నాట్ ఇమీడియట్లీ అభ్యక్తుగా కాకుండా క్రమంగా మనం ఆ పని చేసుకోవాలి ఉన్నదానితో సంతోషిస్తూ సంపదలను ప్రోగు చేయుట అనే ప్రోగ్రాం పెట్టుకోకూడదు చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ సింపుల్ లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది ఎవరో టెన్స్ ఉన్నాయి నానెస్ట్ లైఫ్ వెరీ సింపుల్ లైఫ్ అటువంటి లైఫ్ని కాంప్లికేషన్స్ లేకుండగా సరళమైన జీవన శైలిని కలిగి ఉండాలి విషయభోగముల ఎడల ఒక రకమైన ఉదాసీనత నిర్లక్ష్యం ఎలాగంటే నిర్లేపంగా ఉండడం నిర్లిప్తంగా ఉండడం మెడిసివ విషయభోగముల ఎడల నిర్లిప్తంగా ఉండడం అంటే ఇప్పుడు వేదాంత విద్యార్థులు ఉన్నారనుకోండి మధ్యాహ్నం పన్నెండో ఒంటే కూడా ఏదో రెండు మెట్లు తినాలి కదా పన్నెండు తర్వాత అంటే ఏదో సంథింగ్ ఏదో కూర పప్పు మజ్జిగ రైస్ చాలు మోసం పిండి వంటలు రెండు కూరలు తులుసు మచ్చడి అంటూ ఇలాగా రెండు స్వీట్స్ ఇలా మొదలు పెడితే అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అదొక అదొక భోగము భోజనం అనేది ఒక భోగము ఆ భోగము ఏడల విరక్తిగా ఉండి భోజనము దేహయాత్ర కోసము అన్నట్టుగా ఉన్నారు అలాగే ఇతర విషయాలు కూడా ఇతర విషయంలో కూడా అటువంటి వైరాగ్యాన్ని కలిగి వెరీ సింపుల్ డీసెంట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండటం అది భోగముల డల అలాగే సంపదల దళ వైరాగ్యం స్వర్గాది భోగాలు ఉంటాయి ఇవన్నీ విదృష్ట ఆనుష్య వైరాగ్యం అంటే ఏంటో చెప్తున్నా వింటారు స్వర్గం ఉంటుంది మరణించిన తర్వాత అక్కడికి వెళ్తారు అక్కడ భోగాలు ఉంటాయి అక్కడ స్వర్గము ఉంటాయి స్వామిజీ అంటారు నాన్ స్టాప్ పార్టీ బ్రేక్ లేకుండా పార్టీ ఇంగ్ అనమాట సో అలా పార్టీ అలా నిలిచిపోతూ ఉంటుంది పార్టీ అది స్వర్గం అనమాట ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ లో పార్టీ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ సెవెన్ ఆఫ్ కాబట్టి సెవెన్ స్టార్ సో అలాగే ఆ భోగాల ఎడల వీటికి ఆకర్షణ ఉంటారు అలాగే దానికోసమే వైదిక కర్మలను చేస్తూ ఉంటారు దాని ఎడల కూడా చాలా పెద్ద వైరాగ్యం మనకి ఈ స్వర్గాది భోగములు కూడా ఆ కరణ ఇహలోక భోగముల ఎందు విరక్తి నిర్లిప్త అటువంటి అంతఃకరణము ఇస్కి ఫౌండేషన్ జ్ఞానదీపము వెలగడానికి ఇది వేస్ విరక్తకరణ ఆధారణ వైరాగ్యము అంటే అదేదో చెతగానితనం అనుకోకండి సుమా వైరాగ్యము అది ధైర్యవంతుల యొక్క లక్షణం తిరిగి వాళ్ళ లక్షణం కాదు వైరాగ్యం సో విడిచిపెట్టడము త్యాగము అనేది చాలా కఠినమైన విషయం కాబట్టి చాలా ప్రేమగా శ్రద్ధగా వైరాగ్యాన్ని అర్థం చేసుకుని దానిని జీవితంలో అనుభవాలు తెచ్చుకోవాలి కౌపీనవంతఃలు భాగ్యవంత అంటారు శంకరులు సో అంటే సరళమైన జీవనం సింపుల్ ఫుడ్ సింపుల్ డ్రస్ కౌపీనవంత అంటే సింపుల్ డ్రెస్ సింపుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది బాడీ బాడీ మెయింటైన్ మెయింటైన్ కొంతమంది ైటెక్ మెయింటెనెన్స్ అంటారు అది బాబా ఆయన వస్తున్నాడా ఆయన వస్తున్నాడు అంటే ఇక్కడ పెద్ద కార్యక్రమం ఆయనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడానికి ఇట్స్ మేజర్ ప్రాజెక్ట్ అలా ఉండకూడదు ఆయన వస్తాడరా ఏదో మూల నెట్టు రెండు నీళ్లు పోసుకుంటాడు మూల కూర్చుని ఏదో జపం చేసుకుంటాడు ఒకప్పుడు టీ ఇస్తే తాగుతాడు ఆ టైంకి మధ్యాహ్నం టైంకి రెండు మెతుకులు పెట్టేస్తే ఏది పెడితే తినే హోటల్ పోతాడు విశ్రాంతిగా సింపుల్ గా ఉంటాడు అన్నట్టుగా ఉండాలి వెరీ మినిమం మెయింటెనెన్స్ ఉండాలి మనిషి వ్యక్తి మెయింటెనెన్స్ మినిమం ఉండాలి హైటెక్ మెయింటెనెన్స్ ని ఉండకూడదు ఆయన వస్తున్నారండి కాబట్టి ఈ ప్యాలెస్ని వెకేట్ చేయించేసి ప్యాలెస్ అంతా కూడా టాప్ క్లాస్ కండిషన్లో క్లీనప్ చేయించేసి అన్ని సౌకర్యాలు పెట్టేసి పెర్ఫ్యూమ్స్ అన్ని కూడా కొట్టేసేట్టు పెట్టండి అన్నట్లు ఉండకూడదు ఆయన వస్తున్నారంటే ఆయనకు చిన్న గది ఏర్పాటు చేయండి విరక్తమైన అంతఃకరణమే జ్ఞానదీపమునకు బేస్ కింద పనిచేస్తుంది తర్వాత చిన్ని చిన్ని అని ఉంటుంది చూడండి సంస్కృతంలో చిన్నికి అపవారకము అని పేరు అపవారకము దీపం ఎక్కడ ఉంటుంది చిన్నీలో ఉంటుంది చిన్నీలండ్లు చిన్ని ఉంటుంది అపవారకస్థేనా అంటే చిమ్మీ ఎందు చిన్నీ అంటే ఆ గాజుబుడ్డు అండి గాజుబుడ్డు చిన్ని అంటారు కదా అంటారా సరే సో ఆ గాజుగుడ్డు దాని లోపల ఉండాలి దీపం లేకపోతే ఏమవుతుందండి గాలి పెద్ద గాలి వస్తే ఆడిపోతుంది అది ప్రొటెక్షన్ అనమాట ఆ దీపానికి రక్షణ అలాగే జ్ఞాన దీపాన్ని మనం రక్షించుకోవాలి చిన్ని పెట్టి రక్షించుకోవాలి ఏమిటా చిన్ని అంటే విషయం వ్యావృత్త చిత్తరాగద్వేష అకలుషీకృత నివాత అపవార నేను దీపం దీర్ఘం పెట్టినట్టున్నాను అపవరక అపవరక అపవారక అన్నాను తప్పది అపవరక సో ఈ చిన్ని ఎందుకంటే గాలి వేగంగా వీచి దీపం ఆరిపోకుండా చిన్ని పెట్టాలి అపవరకస్తేనా గాలి రావాలి వచ్చే విధంగా దీపాన్ని వెలిగించటానికి అది ఇంతకు ముందు చెప్తాం క్రాస్ వెంటిలేషన్ లో ఇలాగే క్రాస్ గాలి వేగంగా వచ్చి కొట్టేసి ఇట్లా ఉంటే ఆగిపోతుంది అలా ఉండకూడదు అందుచేత నివాత అపవరకస్తేనా ఎక్కువ గాలి రాకుండా అడ్డుకునేటువంటి చిన్నియందు ఉన్న దీపము ఏమిట ఆ చిన్ని ఏమిటి అంటే చిత్తమునందు రాగద్వేషములు ఉంటాయి ఈ రాగద్వేషములు అవే తుఫానుల కింద సుడిగాలి కింద ఉంటాయి రాగము అంటే అటాచ్మెంట్ ఒక దాని మీద తీవ్రమైన ఆసక్తి ఉందనుకోండి ఆసక్తి ఏం చేస్తుందంటే వీడి హృదయాన్ని బలాత్కారంగా సంసారంలోకి లాక్కుపోతుంది అటువంటి ఆసక్తి అనేది హృదయంలో ఉన్నట్లయితే అది దీపం వెలుగుతుండగా ఒక పెద్ద గాలి గీచినట్లు అవుతుంది అప్పుడు ఆ దీపం ఆడిపోతుంది సంసారములో ఉండే విషయ భోగముల ఎందు గట్టి ఆసక్తి వీడికి హృదయంలో ఏర్పడింది అనుకోండి అప్పుడు ఆ వివేక జ్ఞాన దీపం ఏమవుతుంది కుటుక్కుమనే ఆడిపోతుంది ఆదిపోయి కూర్చుంది అలా అవకూడదు అంటే హృదయములో సంసారములందరి విషయభోగములయల తీవ్రమైన ఆసక్తి అనే సుడిగాలి లేవరాదు ఆ హృదయాన్ని అలా తయారు చేసుకోవాలి అప్పుడు అతి హృదయము ఆ దీపాన్ని జ్ఞానదీపాన్ని ఈ అటాచ్మెంట్ సంసారాసక్తి అనే సుడిగాలి తగిలి ఆదిపోని విధంగా కాపాడుతుంది అది ఒక విషయం ఇక రెండవది సంసారములో కొన్నింటి ఎడల కొన్ని వస్తువుల ఎడల కొన్ని కొందరు వ్యక్తుల ద్వేషము వ్యతిరేక భావము ఇల్ విల్ అది ఉంటుంది కొంతమందికి నేను ఒకసారి ఓ పండిచ్చా ఒక అందరవాడు నాడు ఐ హేట్ బనానా అన్నా పక్కన యాపిల్ ఉంది ఓకే ద ఇ లైక్ యాపిల్ అంటే yes ఐ యాపిల్ ఇచ్చుకోమని అడిగాను తినిస్తున్నండి అంటే చిన్న పిల్లవాడు తప్పులేదు పెద్ద యాక కొంచెం సెపరేట్ చేస్తూంటే మంచిది అలాగా బనానాని ఐ హేట్ బనానా అంట నిన్ను ఏ చింతపలెక్ కోటే లేదు ఐ హేట్ ద్వేషం అంటే అలాగరు కొర కూర ఉందనుకోండి కూర వదిలించారు నోనో ఈ కూర తీసేయండి అసలు ఎక్కడి నుంచి ఐ హేట్ దిస్ అన్నట్టు ఓకే తక్కువ వేయండి నాకు పెద్ద ఇష్టం తక్కువ కొంచెమే వేయండి అని ఉన్నాను అలాగంటి తీవ్రమైన ఆసక్తి ద్వేషము లేకుండా శ్రేష్టం మామూలుగా అందరూ తినేది ఏదైతే అది తినేసి ఉండాలి కానీ నాకు ఈ కూర ఇష్టం అదంటే నాకు అయిష్టం అలా ఉండకూడదు ఈ రాగద్వేషముల కాలుష్యము ఉన్నట్లయితే రాగము అనేది ఒక సుడిగు ఉన్నాం సుడిగాలి ద్వేషము అనేది మరో సుడిగాలి ఈ సుడిగాలు ఈచి ఆ జ్ఞానదీపాన్ని ఆర్చేస్తాయి కాబట్టి సంసారంలో ఉండే విషయభోగముల ఏడల రాగము ఉండరాదు ద్వేషము ఉండరాదు అలాగే కొంతమంది వ్యక్తుల ఏడల ద్వేషము ఉండటం వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు అర్థం చేయొచ్చు కాబట్టి వాడు చెడ్డవాడని మీరు అన్న అండంలో కొంత చెడ్డదనం మీకు అంటుకుంది మీరు గమనించారా లేదా ఎప్పుడూ కూడా కొంత చెడ్డదనం మీకు అంటుకుంటుంది ఎదుటి వాడిని ద్వేషించే సందర్భంలో మీకు కొంత ఆ దోషం మీకు అంటుకుంటుంది ఏ దోషం కారణంగా మీరు ద్వేషిస్తున్నారో ఆ దోషం మీకు అనుకుంటుంది కాబట్టి ద్వేషించకూడదు ఎదుటి వాళ్ళ పద్ధతి బాగోకపోతే పరిహరించాలి అంటే దూరంగా పోవాలి ద్వేషించకూడదు డోంట్ హేట్ ది రాంగ్ డూయర్ ది రాంగ్ డూయింగ్ రాంగ్ డూయింగ్ తప్పు చేయకుండా ఉండాలి కానీ తప్పు పని చేసిన వాడిని ద్వేషించకూడదు ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చాడనుకోండి అప్పుడు వాడిని ద్వేషించకూడదు మనం ఎవరు ద్వేషించడానికి దాన్ని కూడా ప్రేమించాలి మరి శత్రువు శత్రువును కూడా ప్రేమించాలి లవ్ ద ఎనిమీ లైక్ ద సారీ ఎనిమిది అంటూ ఎవరూ లేరు శత్రువులు కూడా ద్వేషంతో అభ్యాసం చేయాలి అపకారం చేసిన వాడిని కూడా ద్వేషించాలి వాడిని కూడా ప్రేమించాలి మనతో పరుషంగా మాట్లాడిన వాడు వాడితో ప్రేమగా మాట్లాడాలి మనకే అపకారం చేసిన వాడు వాడికి ఉపకారం చేయాలి ఆ కవి అని ఎర్రవాడు కాదు అపకారికి ఉపకారము నెపగన్నక సేయువాడు నేర్పరి సుమతి ఆయన వెరివాడు కాదు చెప్పినవాడు చేత కానివాడు వెరేవాడు కాదు జీవిత సారం తెలిసినవాడు అంతేత అలా చెప్పాడు ద్వేషం వాడు అమర్యాదిగా మాట్లాడతాడు అయినా కూడా ప్రేమించాలి అయినా కూడా ఆశీర్వదించాలి అవసరమైతే హెల్ప్ కూడా చేయాలి మనకి ఎప్పుడు హెల్ప్ చేయకపోయి వాడు ఏదో హెల్ప్ కోరితే చేయాలి ఎప్పుడు హెల్ప్ చేయకపోయినా సరే ఒకప్పుడు అపకారం చేసి వాడు మన నుండి ఉపకారం కోరితే మరో కాలంలో చేయాలి హృదయంలో ద్వేషము అనే భావన కనుక ప్రవేశిస్తే అది ఒక సుడిగాలి ఆ సుడిగాలి అలజడి కింద హృదయంలో మీనుకు మీకుమంటున్న జ్ఞానదీపం ఏదైనా ఒక పుసరుంటే దాదినంతా ఆడి అది ఆదికోకుండా హృదయాన్ని చిన్ని కింద చేసుకుని రాగద్వేషముల కాలుష్యము లేని చిన్ని అలా చేసుకుని ఆ హృదయంలో ఆ జ్ఞానదీపాన్ని పరిరక్షించుకోవాలి నిత్య ప్రవృత్త ఏకాగ్రధ్యాన జ సమ్యగ్దర్శన భాస్వత జ్ఞానదీపేనా ఇటువంటి జ్ఞానదీపంతో ఆ ఈశ్వరుడు మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని పోగొడతాడు అది ఎటువంటి జ్ఞానదీపము మంచి కాంతిని వెదజల్లే జ్ఞానదీపము భాస్వత ఇప్పుడు దీపం పెడితే గుడ్డి దీపం అంటారు అసలు అసలు అసలు ఉందా లేదా అన్నట్టు గుడ్డి దీపల్లా అంటే ఏమీ కనపడదు దాంట్లో అలా కాకుండా బ్రైట్ దీపం పెట్టారంట ఇప్పుడు ఈ దీపాలు ఉన్నాయి చూడండి ఎంత బ్రైట్గా ఉండదు చూడండి ఉన్న చూ చిన్నదే అయినా చాలా బ్రైట్గా ఉంది బ్రైట్ అంటే ఏమిటి చుట్టూ బోల్డ్ వెలుగుని విరజిమ్ముతుంది దాన్ని భాస్వాన్ అంటారు భాస్వత తృతీయ విభక్తిలో భాస్వత అవుతుంది అటువంటి ఉజ్వలమైన వెలుగు ఉన్న దీపము ఆ జ్ఞానదీపము ఎటువంటి జ్ఞానదీపము ఉజ్వలమైన వెలుగు ఉన్న జ్ఞానదీపము ఎలాగంటే మ్యాథమెటిక్స్ ఒకటి మ్యాథమెటిక్స్ చేసేయడు బిఏ మ్యాథమెటిక్స్ చేసేయాడు ఎన్ని మార్కులు వచ్చాయ అంటే ముప్పై ఆరు ప్యాస్ మార్క్ అంతా ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చి పాస్ అయ్యాడు అంటే వాడి మ్యాథమెటిక్స్ జ్ఞానం ఎలా ఉండదు అదేమన్నా ఉజ్వలంగా వెలుగు మంచి వెలుగుతో ఉందా లేదు బుద్ధిదీపంలాగా ఉంది ఇంకొకటి ఎంఏ మ్యాథమెటిక్స్ బిఏ మ్యాథమెటిక్స్ ప్లాస్ అయ్యారు ఎందు వచ్చి పాస్ అయ్యాడు అవ్వ వీడు మ్యాథమెటిక్స్ జ్ఞానము ఉజ్వలంగా ప్రకాశిస్తాం అల్లాగా జ్ఞానదీపం అంటే బుద్ధి దీపంలాగా మునుకు మునుకుంటూ ఉందా ఉండిందా అన్నట్టు కాకుండా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండాలి మరి అయితే ఏమిటండి ఆ ఉజ్వలమైన ప్రకాశము అంటే సమ్యక్ దర్శనము సమ్యక్ దర్శన భాస్వత సమ్యక్ దర్శనము సమ్యక్ దర్శనము అంటే సత్య దర్శనము ఉన్నది ఉన్న సత్యాన్ని యథాతథంగా దర్శించుట అంటే అర్థం ఎక్కడ తెలుసు అండి ఈ దేహ ఇంద్రియాదులు అనాత్మ నేను సాక్షి చైతన్య స్వరూపుడను సమ్యగ్ దర్శనము సకల జగత్తునందు ఈశ్వరుడు వ్యాపించి సద్రూపంగా సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ నామరూపాత్మకమైన జగత్తునకు అధిష్టానమై ఈశ్వరుడు వెలుగొందుతున్నాడు సమ్యక్ దర్శనము నామరూపాత్మకమైన జగత్తు మిథ్యా కనబడిదే కానీ యథార్థంగా ఉన్నది కాదు సమ్యక్ దర్శనము శత్రువు లేడు మిత్రుడు లేడు ఉన్నది అందరి హృదయాలలో ఉజ్వలంగా ప్రకాశించే ఒకే ఒక ఈశ్వరుడు మాత్రమే గలడు శత్రువు మిత్రుడు అనే అది సమ్యగ్ సో ఈ సమ్యగ్ దర్శనము ఉజ్వలమైనటువంటి కాంతిని విరజిమ్ముతూ ఉన్నది అటువంటి సమ్యక్ దర్శనం ఆ దీపకాళ మరి ఆ సమ్యగ్ దర్శనం ఎలాగ నిర్మాణం చేసుకోవడం ఉపా ఉపా సారీ ఉపన్యాసం చెప్పడం తేలిట శత్రువులు లేడు మిత్రులు లేడు అందరూ ఈశ్వర స్వరూపులే అని ఉపన్యాసం చెప్పడం తేలిట దానిని జీవితంలో ఆచరణకు తెచ్చుకుని హృదయంలో తన హృదయంలో తాను చూసుకుంటే శత్రుమిత్ర అనే భేదము లేదు అన్నంత స్పష్టంగా వాడికి తెలుస్తూ ఉండాలి అంటే వాడికి తెలుస్తూ ఉంటుంది సమ్యగ్ దర్శనము వాడి ఎందు బాగా దృఢంగా నెలకొన్నది అని అర్థం సో ఆ విధంగా ఆ సమ్యగ్ యొక్క ఉజ్వలమైన కాంతి ఆ జ్ఞానదీపం నుంచి వెలువడుతుంది ఎలా అవుతుంది ఆ జ్ఞానదీపమునకు అట్టి ఉజ్వలత్వము అట్టి అద్భుతమైన కాంతిని విరగి లక్షణం అది ఎలా వస్తుంది అంటే ధ్యానం చేయాలి నిత్యం చేయాలి నిత్య ఏకాగ్ర ధ్యాన జనిత సమ్యర్శన భాస్వత అంటే శ్రవణం మననం చేసుకోవడంతో ఆపేయకుండా శ్రవణంతో ఆపేయకూడదు మననం చేయాలి మననం అంటే ఏదైనా గ్రంథ పక్షణము అది మననం అనబడుతుంది మీరు ఏదైనా సిడీ వింటే అది కూడా మననమే దాన్ని శ్రవణంలో లెక్కండి దాన్ని మనన అర్థపెట్టండి ఎందుకంటే దాన్ని శ్రవణం కింద మార్చేస్తే అప్పుడు ఇంకే ఇక్కడికి ఇంకే దీదే అవుతుంది వాటి కాబట్టి దాన్ని మననం కింద పెట్టుకోవాలి మంచిదే సిడీ వినడం మంచిది కానీ మననము శ్రవణం ఉండాలి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి శ్రవణము మనము అక్కడితో కూడా ఆపకూడదు నిధి ధ్యాసము ధ్యానం చేయాలి మీరు స్వతంత్రంగా ధ్యానం చేయమైనా చేయాలి లేదా గైడెడ్ మెడిటేషన్ అయినా ఏదో ఒకటి మొత్తానికి ధ్యానం అభ్యాసం చేస్తూ ఉండాలి ఆరో మనం ధ్యానాన్ని కూడా కొంత అభ్యాసం చేసి ఉన్నాం ఇక్కడ కాబట్టి నిత్యము ఉదయం సాయంకాలం పది నిమిషాలు మినిమం కమ్సే కమ్ పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు సాయంకాలం కుదరదు అప్పుడప్పుడు మిస్ అవుతాము అంటే ఉదయం ఇంకో పది నిమిషాలు అదనంగా ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు వెరీ మోడరేట్ టైం ఇంకా ఎక్కువ చేయగలిగితే మంచిది థర్టీ ఫార్టీ మినిట్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం ఇట్ ఈస్ అంతకంటే స్ట్రెచ్ చేయటం కంటే బెటర్ డిఫరెంట్ సెషన్ ప్రాబ్లమ్ ఎవరి పడి ఎవరికి వాడు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ధ్యానం చేయాలి ధ్యానము అంటే నిధిధ్యాసనం ఆత్మస్వరూప ధ్యానం ఇంకేతనే నేను గైడెడ్ మెడిటేషన్ అంటున్నా జపము కూడా ధ్యానంలో భాగమే నిశ్శబ్దంగా ఉండడం అదంతా గైడెడ్ మెడిటేషన్ సో ఆ విధంగా ఎవ్రీడే నిత్య ప్రవృత్ అలా సాగుతూ ఉండాలి నిత్య ప్రవృత్తి అంటే ప్రతిదినము సాగుతూ ఉండే అని అర్థం ఏకాగ్ర అంటే మనస్సు నిశ్చలముగా ఉండుత ఆత్మస్వరూపుడై నిలిచి ఉండుట అలా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ సమ్య దర్శనము ఏర్పడుతుంది దృఢమవుతుంది కానీ ఉజ్వల ప్రకాశము మీకే అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ సమ్యక్ దర్శనం ఉజ్వలంగా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది మీ అందు ఇతరులకు కూడా అనుభవానికి అది దాని యొక్క ప్రకాశం కాబట్టి నిత్యము ధ్యానమును చేస్తూ సమ్యగ్ దర్శనాన్ని కూడా ధ్యానం శ్రవణమునకు సపోర్ట్ అవుతుంది శ్రవణం లేకుండా ధ్యానం చేస్తే ఉపయోగం లేదు కొంతమంది ఏమంటారంటే ఈ శ్రవణం ఎందుకంటే ఉంటాను ఈ పుస్తకాలు ఈ శ్రవణము మేము ధ్యానం చేస్తూ ఉంటామంటాను ఏం ధ్యానం చేస్తారు శ్రవణమనములు లేని ధ్యానము ఎలాంటిది ఉంటే ఇది ఎగ్జాంపుల్ అమెరికన్ ఎగ్జాంపుల్ అమెరికాలో బట్టలు శుభ్రం చేయటానికి వస్త్రాలు శుభ్రం చేయటానికి వాషింగ్ మెషిన్ ఉంటుంది వాషింగ్ మెషిన్ నుంచి తీసి మనం తాడుకి కట్టుకున్నాం ఇక్కడ అక్కడ తాళ్ళు ఏదే ఉండవు కోల్డ్ కంట్రీస్ కదా వాషింగ్ మెషిన్లోంచి తీసి డ్రయర్ ఉంటుంది ఆ డ్రయర్లో పారేసి దాన్ని ఆన్ చేస్తే అది తిప్పి కొంత వేడిగాలు కూడా తగిలి అరగంట అయినప్పటికీ డ్రై అయిపోతాయి ఇప్పుడు మీరు వాషింగ్ మెషిన్లో వాష్ చేసి డ్రయర్లో తిప్పాలి తిప్పితే మీకు డ్రయర్ నుంచి ఏ వస్త్రాలు స్వచ్ఛమైన వస్త్రాలు వస్తాయి వాషింగ్ మెషిన్లో వాష్ చేయకుండా డ్రయర్లో తిప్పితే ఏమిటవుతుందండి మీకేం వస్త్రాలు వస్తాయి మురికి వస్త్రాలే వస్తాయి డ్రయర్ లో తిప్పారు కాబట్టి స్వచ్ఛంగా ఏం రావు శ్రవణ మననాలు లేని ధ్యానము అంటే మురికి వస్త్రాలని డ్రయర్లో వేసి తిప్పుటటువంటిది అంత వేస్ట్ లేదా ఒకటి కాబట్టి మేము ధ్యానం చేస్తాం ఈ శ్రవణం మననం అక్కర్లేదన్న వాళ్ళు దిమాగ్ మహి హై బస్ ఇంకంతకంటే ఏమీ చెప్పి లేదు సో శ్రవణ మననాలు చేసి ధ్యానం శ్రవణ మననాలు చేస్తే ఆ ఆత్మస్వరూపం గురించి ఓ కొంత అవగాహన వస్తుంది అప్పుడు ధ్యానంలో కూర్చుంటే మీరు శ్రవణం చేసింది రీ ఇన్ఫోర్స్ అవుతుంది మళ్ళీ ధ్యానం చేసి క్లాసుకి వస్తే అంటే ఇవాళ క్లాసులు ఉన్నారు ఈ వారం రోజులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు మళ్ళీ క్లాసుకు వస్తారు అప్పుడు మీ మనస్సు ధ్యానం చేత సంస్కరించబడి ఆ సమ్యక్ దర్శనము యొక్క ప్రకాశము కొద్దో గొప్ప అప్పటికే ఉంది అప్పుడు క్లాస్ ఏమిటి వస్తుందంటే దాన్ని మళ్ళీ బలంగా రీఎన్ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఏది గొప్ప అనేది ఏమీ లేదు సర్కిల్లో గొప్ప ఎక్కువ తక్కువ ఉండవు అన్ని ఈక్వలే ఒకటి ఒకసారి పైలు ఉంటుంది ఇంకొకటి కింద ఉంటుంది ఆ చిన్నది పైకి వస్తుంది పైనది చిన్నకి వస్తుంది అలాగే శ్రవణ మననం నిధ్యాసనం శ్రవణ మననముల చేత సహకృతమైన నిధ్యాసనము నిదిధ్యాసమ సహకృతమైన శ్రవణ మననములు ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ సమ్యగ్ దర్శనము దృఢమై అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది అటువంటి జ్ఞానదీపమును నేను ఈశ్వరుడు అంటే భగవానుడు చెప్తున్నాడు మీ హృదయంలో నేను నిండైన భక్తిని కలిగి ఉన్నట్లయితే మీ హృదయంలో అటువంటి జ్ఞానదీపము నేను వెలిగిస్తాను అని ఆయన చాలా గొప్ప శ్లోకం శ్లోకం గొప్పది భాష్యం గొప్పది వాటి రెండింటి మధ్యన తేడా చెప్పడం కూడా కష్టం ఇతనే శ్లోకం ఎట్టిదో భాష్యం కూడా ఎట్టిది అర్జున ఉచ పరం బ్రహ్మ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఇది వ్యాసవి సెలవులు అయిన తర్వాత మొదలుపెట్టం మే పన్నెండవ తారీఖు ఈ శ్లోకం ఎదురు మొదలుపెట్టి మనం ప్రోగ్రస్ చేద్దాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి